ఆ పిమ్మట ఆచార్య శంకరులు నానాత్వ నిషేధము నానాత్వ నిషేధము గురించి చెబుతూ ఉన్నారు పరిపూర్ణమనాద్యంతమేయమవిక్రియ ఏకమేవా ద్వయం బ్రహ్మా నేహనాస్తించ ్రహ్మా నేహనాస్తికి అద్వితీయము అనంతము ఆద్యంతరహితము పరమము పరిణామరహితము అయిన పరబ్రహ్మం ఒక్కటే కాని అనేకము కాదు सद्घनम चिद्घन निनंदघनमक्रियकवा द्रह नेहना किंचन एक ब्रह्म निहना किंचन सत्त अंटे सत्यं చిత్తు జ్ఞానం ఆనందం సుఖం వీటికి సారభూతమైన పరబ్రహ్మం ఒకటే గాని అనేకం కాదు ప్రత్యగేకర పూర్ణమనంతం సర్వముఖం ఏకమేవా ద్వయం బ్రహ్మా నేహనాస్తికి ్రహ్మ నేహనాస్తి కించర్వాంతర్యామి సర్వతోముఖము అంటే సర్వత్రా సమంగా వ్యాపించినది అనంతము పూర్ణము అన్ని విధాలా సమగ్రమైనది అయినటువంటి పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు హీయమనుపాదే మనాయమనాశ్రయం ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహనాస్తికేవా ద్వయం బ్రహ్మ నిహననాస్తి అంగీకరణానికి నిరాకరణానికి అతీతమైనది తన మనుగడకు ఏ ఆధారము అవసరం లేనిది అయిన పరబ్రహ్మం ఒక్కటే కానీ పెక్కులు కాదు నిర్గుణం నిష్కలం సూక్ష్మం నిర్వికల్పం నిరంజనం ఏకమేవా బ్రహ్మ స్తి కించనా గుణాతీతమైనది అభేద్యమైనది సూక్ష్మమైనది మార్పులేనిది పాపరహితమైనది అయినటువంటి పరబ్రహ్మం ఒక్కటే కానీ అనేకం కాదు అనిరూప్యస్వరూపం ఎన్మనో వాచామగోచరం ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహనాస్తించేకమేవాహనాస్తించ తెలుసుకోలేనిది మనస్సుకు వాక్కు అగ్రాహ్యమైనది అంటే అర్థం చేసుకోవటానికి లేదా తెలియజెప్పటానికి వీలు లేనిది అయినటువంటి పరబ్రహ్మం ఒక్కటే కాని పెక్కులు కాదు సత్సమృద్ధం స్వతసిద్ధం శుద్ధం బుద్ధమనీ దృశం ఏకమేవా బ్రహ్మ నేహనాస్తి ఏకమేవా ద్వయం బ్రహ్మ నేహనాస్తి సత్యస్వరూపము స్వయం ప్రకాశకము స్వతసిద్ధము తనంతట తానే సంభవమైనది పవిత్రము చైతన్యస్వరూపము అసమానము అంటే సృష్టిలోని వస్తువులతో పోల్చలేనిది అయిన పరబ్రహ్మం ఒక్కటే కాని అనేకం కాదు శంకర భగవత్పాదుల వారు ఆ పిమ్మట ఆత్మానుభవం యొక్క ఉపదేశము ఆత్మానుభవం యొక్క ఉపదేశాన్ని గురించి వివరిస్తూ నిరస్తరాగా వినిరస్తభోగా శాంతా సుదాంత మహాంత విజ్ఞాతత్వం పరమేతదంతే ప్రాప్తా పర నివృతిమాత్మయోగా సర్వబంధాలను నిర్మూలించి ఇంద్రియసుఖాలను త్యజించి ప్రశాంతమైన మనస్సుతో ఇంద్రియాలను నిగ్రహంతో సాధన చేసి ములు ఆత్మసాక్షాత్కారాన్ని పొంది ఆత్మానందాన్ని అనుభవిస్తారు భవానపేదం పరతమాత్మన స్వూపమానందఘనం విచార్య విధూయమోహం స్వనఃప్రకల్పిత ముక్త ప్రబుద్ధ శిష్యా నీవు కూడా నీ యథార్థస్వరూపాన్ని కూర్చిన పరమసత్యాన్ని విచారించి నీ దేహాదుల భ్రాంతిని తొలగించుకొని జీవిత గమ్యమైన పరమార్థతత్వాన్ని సాక్షాత్కరించుకొని ముక్తిని పొందు సమాధి నా సాధు వినిశ్చలాత్మన పశ్చాత్మతత్వం స్ఫుటబోధ చక్షుషా నిస్సంశయం అవేక్షేత్ శ్రుతికల్ప్యే గురుముఖత విన్న శృతివాక్యాలను అసందిగ్ధంగా నిస్సంశయంగా అర్థం చేసుకున్నప్పుడు శంకలు పూర్తిగా తొలగిపోతాయి మనస్సు సునిశ్చలమై సమాధి స్థితిని పొంది సత్యస్వరూపం విస్పష్టంగా గోచరమవుతుంది స్వయా విద్యాబంధ సంబంధమోక్షా సత్య జ్ఞానానందరూపాత్మలబ్ధ శాస్త్రం యుక్తిర్దేశిగోక్తి ప్రమాణం చాంతసిద్ధ స్వానుభూతి ప్రమాణం అనాది నుండి ఉన్న అవిద్యను పోగొట్టుకోవటం వల్ల సత్య జ్ఞాన ఆనంద స్వరూపమైన ఆత్మ సాక్షాత్కారం సాక్షాత్కారమవుతుంది శాస్త్రాలు సమ్యక్ వివేచన సరియైన విచారణ ఆప్తుడైన గురుని వాక్యాలు దీనికి నిదర్శనాలు కాగా స్వానుభూతి అంటే ఒకరు చెప్పగా వినటంచేత కాకుండా సొంతంగా పొందిన అనుభవం స్వానుభవం అది అత్యున్నతమైన ప్రమాణం బంధో మోక్ష తృప్తిరోగ్యక్షుదాయ స్వినేద్యా జ్ఞానం పరేషామానుమానికం బంధం మోక్షం తృప్తి ఆందోళన ఆరోగ్యం ఆకలి దప్పిక అనుభవించేవాళ్లకే తెలుస్తాయి పక్కవాళ్ళు వాటిని కేవలం ఊహించగలరు నిజంగా వాటి తీవ్రత ఎంతో వాళ్ల యొక్క అవగాహనకు రాదు తటస్థిత బోధయంతిగురవశ్రుతయో యథా ప్రజ్ఞయవ తరే ద్విద్వానీశ్వరానుగృహీత గురువాక్యాలు శృతులు అపరోక్షమైనవి అంటే దూరం నుండి చెప్పిన వర్ణల వంటివి జ్ఞానోదయం ద్వారా మాత్రమే అజ్ఞానాన్ని సాధకుడు దాటగలడు దీనికి ఈశ్వరానుగ్రహం తప్పనిసరి స్వానుభూత్యా స్వయం జ్ఞావా స్వమాత్మా సంసిద్ధస్ుసుఖం తిష్టేన్ నిర్వికల్పాత్మనాత్మని ద్వైత భావనలు పోగొట్టుకుని స్వానుభూతితో అఖండ సచ్చిదానంద పరబ్రహ్మాన్ని ముఖాముఖి దర్శించి సర్వోత్కృష్ట స్థితిని పొందు వేదాంత సిద్ధాంత నిరుక్తిరేష బ్రహ్మవ జీవ సకలం జగచ్చ అఖండ రూపస్థితిరే మోక్షో బ్రహ్మాద్వితీయ సుతయ ప్రమాణం వేదాంతసిద్ధాంతాల తుది తీర్పు ఇది జీవాత్మయే పరమాత్మ జీవాత్మయే పరమాత్మ అద్వైతానుభూతి అంటే అఖండ సచ్చితానంద పరబ్రహ్మంతో తాదాత్మ్యతయే మోక్షం అద్వితీయ పరబ్రహ్మానికి శృతులే ప్రత్యక్ష ప్రమాణాలు ఈ వాక్యాలతో గురువు తన సంభాషణను ముగించాడు